మీకు నేను చెప్తా చూడండి మహాత్ముడు ఒక క్యాల్కులేషన్ ఇచ్చాడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెయ్యి మంది భక్తులు వెళ్ళారనుకోండి ఈ వెయ్యి మందిలో మోక్షాన్ని ఇవ్వమని కోరి వాళ్ళు పది మందే ఉంటారు తొమ్మిది మంది మోక్షాన్ని కోరరు ఈ వరాలు ఇవి ఆ వరాలు ఇవే అని కోరికలే కోరుకుంటారు అయితే వైరాగ్యాన్ని ఇయ్యి అని కోరి వాళ్ళు పది మంది కూడా ఉండరుట మోక్షం అనే కొంత ఇక్కడ అక్కడ విని నాకు మోక్షాన్ని ఇ బాబు అని అడిగేవాళ్ళు పది మంది అయినా ఉంటారు కానీ వైరాగ్యాన్ని ఇ అని అడిగేవాళ్ళు ఇద్దరే ఉంటారు వెయ్యి మందిలో మోక్షం ఇచ్చేస్తే పుచ్చేసుకుందామనే కానీ వైరాగ్యాన్ని సంపాదించుకుందామని ఆలోచన కూడా ఉండదు మోక్షం కోరివాడికి కూడా తర్వాత వైరాగ్యం కావాలని కోరి వాళ్ళు ఉంటారు కానీ అంతఃకరణ శుద్ధి కావాలని కోరివాడు ఒక్కడుంటే గొప్ప అని చెప్పాడు ఆయన ఆ మహాత్మ ఇప్పుడు మీరు ఎవరిదైనా అయ్యా మీకు అంతఃకరణము శుద్ధము కావాలి అని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అని మీరు ఎవరినైనా అన్నారనుకోండి వాళ్ళు ఏమవుతుంది వాళ్ళు వెంటనే ఏమంటారు ఏమంటారు ఏమిటంటే ఏం మాట్లాడుతున్నారు మీకేం మర్యాద తెలియదారు కోపడతారు ఇప్పుడు ఓ మహాత్మ దగ్గరికి వెళ్ళి ఒకడు దండం పెట్టాడు ఓకా ఆయన దండం పెడితే ఆ మహాత్ముడు అన్నాడు భగవాన్ నాక్కో సద్బుద్ధిదే అని ఆశీర్వదించాడు అంటే భగవంతుడు నీకు సద్బుద్ధిని ఇచ్చుగాక అంటే వెంటనే ఏమండ అలా మాట్లాడతారు అమర్యాదగా నేను దండం పెడితే అలా అమర్యాదు చేస్తారు అంటే అదేముందో అని నీకు నేను చక్కటే ఆశీర్వచనం ఇచ్చానంటే నాకు సద్బుద్ధి లేదా ఇప్పుడు నేను దుర్బుద్ధి అయితేను అని ఓహో సరే నేను విత్డ్రా చేసేసుకుంటున్నాను నా ఆశీర్వచనాన్ని భగవంతుడు నీకు సద్బుద్ధి ఇవ్వక్కర్లేదు నేను తీసేసుకుంటున్నాను నీకేం కావాలి ఒక వందేళ్ళు బతుకుతానని ఆశీర్వదించండి ఓకే వందేళ్ళు బతుకునాయినా అని ఆశీర్వదించాడు కాబట్టి అంతఃకరణ శుద్ధి కావాలి అని కోరి వాళ్ళు వెయ్యలో ఒక్కడు కూడా ఉండడు అంత కఠినమైన విషయం అది మనుష్యానాంస అంతఃకరణ శుద్ధి అని సిద్ధి అనే మాట ఉంది అక్కడ సిద్ధి మీకు భగవద్గీతలో సిద్ధి అనే మాట ఎక్కడ దానికి అంతఃకరణ శుద్ధి అనర్థం అంతఃకరణ సిద్ధి కాదు అంతఃకరణ శుద్ధి కాబట్టి భగవద్గీతలో ఇంకా ఈ సిద్ధి పదం కొన్ని చోట్ల ఉంది కర్మణైవహి సంసిద్ధి మాస్థిత అక్కడ కూడా సిద్ధి అంటే అంతఃకరణ శుద్ధి సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథా అని పద్దెనిమిదో అధ్యాయంలో ఉంది అక్కడ కూడా సిద్ధి అంటే అంతఃకరణ శుద్ధి అలాగే అభ్యర్చయతి సిద్ధిం సిద్ధి సిద్ధిం గచ్చటి అనో శ్లోకం ఒకటి స్వకర్మనాథమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ అక్కడ సిద్ధి అంటే కూడా అంతఃకరణశుద్ధి ఇక్కడ సిద్ధి అంటే కూడా అంతఃకరణశుద్ధి వేలాది మనుష్యులలో అంతఃకరణశుద్ధి కోసం ప్రయత్నించేవాడు యతతి ప్రయత్నం చేసేవాడు ఎవడో ఒకటి ఉంటాడు కచ్చిత్ ఒకడో ఒకటి ఉంటాడు ఈ కశ్చిత్ అనే పదం కూడా గొప్పది కచ్చిత్ అంటే ఎవడో ఒకడు ఎవడో ఒకడంటే కోటికొక్కడు అంటారు చూడండి తెలుగులో ఏమంటారు ఒక్కడు ఒక్కడంటే ఏం కోటికి ఒక్కడు విన్నరా మీరు మాట కోటికి ఒక్కడు దాన్నే సంస్కృతంలో కశ్చిత్ అని అంటారు ఇది కఠోపనిషత్తులోంచి వచ్చింది ఆ మాట అక్కడ ఎలాగంటే క్చిద్ధీర అంతరాత్మానమైత్ అమృతమిన్ అనే కఠోపనిషత్తుల పరాచి కాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాం పశ్యతి నారాత్మన్ కిద్ధీర అమృతమిన్ సో అంతరా అంతఃాని వాక్యవలస్ క్చిద్ధీర వేలల్లో ఒకడు ఉంటాడు మీకు అమృతత్వం ఇచ్చన్ కశ్చిత్ీర అమృతత్వం ఇచ్చన్ సో వేలల్లో ఒకడు ఉంటాడు చూడండి మీరు ఆలోచించండి మానవులు బహిర్ముఖులుగా ఉంటారు ఎంతసేపు బాహ్యంలోంచి ఏవో పట్టుకోవాలని ట్రై చేస్తారు తప్పిస్తే అంతర్ముఖులుగా ఉండరు ఆఖరికి దేవుణ్ణి ఆరాధించి వాళ్ళు కూడా బహిర్ముఖులుగానే ఉంటారు బాహ్యంలో దేవుడు ఎక్కడో ఉన్నాడు అని అనుకుంటారే తప్పిస్తే హృదయంలో ఆత్మరూపంగా దేవుడు ఉన్నాడు అని అంతర్ముఖుడైన వాడు చాలా చాలా అరుదు అటువంటి అంతర్ముఖుడైన వ్యక్తిని కశ్చిత్ అని అక్కడ శృతి కఠోపనిషత్తు వర్ణించింది ఆ కశ్చిత్ పదమే ఇక్కడ మనకు కనపడుతుంది రెండు సార్లు వచ్చింది ఇక్కడ కశ్చిత్ అంటే కోటికొక్కడు అన్నది చూడండి మనుష్యానాం సహస్రేషు సహస్రా అంటే వెయ్య కాదు సహస్రేషు కదా బహువచనం వేలాది అనేక వేలల్లో ఒక్కడు దీన్నే తెలుగులో కోటికి ఒక్కడు ఉంటాడు అంటే చూడండి అసలు మామూలుగా వివేక చూడమల్లలో ఏం చెప్పారంటే దుర్లభం త్రయమయ్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశయ అని వివేక చూడమని ఆరంభంలోనే శంకరులు అంటారు చూడండి జీవితంలో మూడు దొరకడం చాలా కష్టం ఆ మూడు మనకి దొరికే అంటే మన ఎందు దైవం యొక్క అనుగ్రహం పూర్ణంగా ఉంది అభిప్రాయం ఏమిటా మూడు మనిషి అయి ఎందుకంటే ఎనభై లక్షల జీవరాశులు ఉంటూ ఉంటే వీడు మనిషి అనే మనిషి ఒకటి వాటిల్లో ఎనభై నాలుగు లక లక్షల రకాల జన్మలు ఉన్నాయట ఒక మనిషి మనుష్య జన్మ ఒకటి దాంట్లో స్టాటిస్టికల్ ప్రాబబిలిటీ ఎంతండి వన్ బై ఎయిటీ ఫోర్ లాక్స్ అది వీడి ప్రాబిలిటీ మనిషిగా పుట్టి ప్రాబబిలిటీ వీడికి అదే లభించింది ఇప్పుడు పది లక్షల టిక్కెట్ల మేర ఒక టిక్కెట్కి వస్తుంది లాటరీ జాక్పాట్ అది ఎవరికో వచ్చింది అంటే పది లక్షల్లో ఒకడికి వచ్చింది కానీ మనకు వచ్చిన మనుష్య జన్మ ఎలా వచ్చిందో ఎనభై లక్షలలో ఒకటి అంత దుర్లభమైనది కాబట్టి ప్రాణులలో మనుష్య జన్మ దుర్లభం మనుష్యులలో అంతఃకరణ శుద్ధికి ప్రయత్నించేవాడు మరీ దుర్లభం కశ్చిత్ జతతి సిద్ధయే మనిషే పుట్టడం మోక్షాన్ని పొందడం కోసం ఆత్మజ్ఞానాన్ని మనం పొందాలి అని ప్రయత్నించడం ఆ ఆత్మజ్ఞానాన్ని పొందటం కోసం ఉపనిషత్తులు గీతా మొదలైన వాటిని అధ్యయనం చేసేటువంటి భాగ్యం కలగటం ఇవి మూడు మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ మనం కూర్చుని భగవద్గీతని మనం విచారం చేసుకుంటున్నాము సత్సంగం చేసుకుంటున్నాము అంటే మన ఎందు పూర్ణమైన ఈశ్వరానుగ్రహం ఉండబట్టే అది సంభవమైంది మనం ఏమనుకుంటాం ఎవరికైనా ఉద్యోగం దొరికిందనుకోండి మంచి పెద్ద ఉద్యోగం టాటా కంపెనీలో ఉద్యోగం దొరికింది దొరికితే మనం ఏమంటాం వెంటనే రే ఇత ఈ బ్రహ్మచారికి టాటాల ఉద్యోగం దొరికింది ఎవడైనా పిల్లని ఇవ్వండి రా అదృష్టవంతుడు అంటారు కానీ వాడు ఆత్మస్వరూపం రైతులు చేస్తున్నాడు అనుకోండి ఎవట్రా వీడు ఇలాగే తయారయ్యాడు వీడికి పిల్లని ఇవ్వకుండా ఎవరు అంటారు సో కాబట్టి అది మహాపుణ్యవశం చేతనే సంభవము కశ్చిద్త్య సిద్ధయే ఎందుకంటే ఆత్మజ్ఞానము దుర్లభము శంకరులైతే దాన్ని దుర్లభతరము అని వర్ణించారు చాలా దుర్లభము దొరకడం చాలా కష్టం ఎందుకో చూసా అండి జనానికి ఆత్మజ్ఞానం అక్కర్లేదు దాని మీద శ్రద్ధ ఉండదు ఎందుకంటే సామాన్య జనానికి ధనం మీద పిల్లపీచు అంటే కుటుంబము అలాంటి ఆసక్తి తర్వాత అధికారము ఇంద్రియభోగములు ఈ నాలుగింటి మీదే శ్రద్ధ ఉంటుంది తప్ప ఈ నాలుగుని పక్కన పెట్టి ఆత్మజ్ఞానం బ్రహ్మ ఆత్మ అంటే అది ఏమి ఇంట్రెస్ట్ ఉండదు ఇంట్లో వాళ్ళు కూడా చికాకు పడతారు వీడు ఎక్కడ ఇప్పుడు వివేకానందుడు మన పక్క ఊళ్ళో పుడితే అభ్యంతరం లేదు మరి మన ఊళ్ళోనే పుట్టాలంటే పక్క బస్తీలో పుట్టాలి కానీ మన బస్తీలో పుట్టకూడదు ఎప్పుడైనా మనం వెళ్ళి దండం పెట్టి రావచ్చు పోనీ మన బస్తీలోనే పుట్టి మాటైతే పక్క వీధిలో పుడితే మంచిది మన వీధిలో కాదు మన మీధులోనే వివేకానందులు లాంటి వాడు పుట్టాలంటే పక్కింట్లో పుట్టాలి కానీ మన ఇంట్లో పుట్టకూడదు ఎందుకంటే ఈ సమస్యలన్నీ మనం ఎక్కడ పడతాం అలాగా జనులు నాలుగింటి వెనకాల పడతారు ఏమిటా నాలుగును ధనము అధికారము ఇల్లు వాకిలి తర్వాత భోగములు ఒకవేళ రెలిజియన్లోకి వస్తే దేవుడు ఉదయం పూజా పురస్కారం దాంట్లోకి వస్తే స్వర్గ సుఖాల కోసం వస్తారు తప్ప ఆత్మజ్ఞానం కోసం వచ్చేవాళ్ళు చాలా అరుదు అంటే మీరందరూ అటువంటి అరుదైనటువంటి పుణ్యపురుషులు అని అభిప్రాయం నేను మిమ్మల్ని కొనియాడుతున్నాను మిమ్మల్ని నేను తెగడుతున్నానని మాత్రం అనుకోద్దు ఎవరి మనిషి సంసారమునందరి తృష్ణతోటే జీవిస్తాడు మరణ సమయం వరకు ఆ తృష్ణనే నిలుపుకుని జీవిస్తాడు తప్ప మరణ సమయంలో కూడా స్వర్గానికి లభిస్తుందో లభించదో అని తరువాతి తరం వాళ్ళు నా కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు వీళ్ళందరూ ఎలా ఉంటారు అని ఆ తృష్ణతోటే బతుకుతారు తప్ప ఆత్మస్వరూపం కోసం ప్రయత్నించాలి అనే ఆలోచన మానవ సమాజంలో చాలా తక్కువ ఉంటుంది తర్వాత మనుష్యులు మానవులు ధనాన్ని సంపాదించటంలోనూ అధికారాన్ని సంపాదించటంలోనూ ఆసక్తిని పెంచుకోవటంలోనూ చాలా పెద్ద తెలివితేట నుండి ప్రదర్శిస్తారు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు వెరీ క్లవర్ కానీ అంతఃకరణ శుద్ధి దగ్గరకు వచ్చేపటికి ఆత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి సందర్భం వచ్చేప్పటికీ పరమ మూర్ఖులుగా తయారవుతారు ఏ రకమైనటువంటి క్రియేటివిటీ ఆ ఒక సృజనాత్మకమైన దృష్టి ఏమీ లేకుండగా చాలా మూర్ఖంగా బ్లంట్గా బుద్ధిలో ఎక్కడా సూక్ష్మగ్రాహిత్వం లేకుండా మూర్ఖంగా ఉంటారు అదే సంసారం అయితే మటుకు అబ్బా ఎన్ని తెలివితేటలైనా ప్రదర్శిస్తూ మానవ స్వభావం ఆ విధంగా ఉంటుంది అంచేతనే ఆ జ్ఞానము దుర్లభమైనది చాలా దుర్లభమైనది అని శ్రీకృష్ణుడు వర్ణిస్తున్నాడు సో అయితే చిత్రం ఏంటంటే ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించిన విచారము అనే బ్రహ్మ విద్య అని ఆత్మవిద్య అని అంటారు దీనికి అధికారి ఎవడు అంటే మనుష్యాధికారిత్వానికి మనుష్యుడికే అధికారం విచ్చేతనే పదిహేనో అధ్యాయంలో కూడా మనుష్యలోకే అని వస్తుంది శ్లోకం మనిషికే అధికారం ఉంది మనుష్య మాత్రం నాకు అధికారం ఉన్నది ఇప్పుడు మీకు జాతకాలు చెప్పి వాళ్ళు చెప్తారు ఓ జాతకం చూసి ఈ జాతకుడికి వివాహ యోగం లేదండి అంటారు ఇంకో జాతకం చూసి జాతకుడు అంటారు అది ఆ భాషలో ఉంటుంది ఈ జాతకుడికి ధనయోగం ఉందండో అంటారు ప్రతిదీ యోగమే అక్కడ మనం యోగం అంటే గీతలోనే కాదు అక్కడ కూడా యోగమే ధనయోగం ఉందండి వీడికి అంటారు ఇంకో ఈ మధ్యకాలంలో మరి పూర్వం వేసాలు అవి ఉండేవి కానీ జాతకాలలో మరి ఈ మధ్యన అవి కూడా వచ్చాయి ఎలా వచ్చాయో అక్కడి నుంచి ఏదో ఎక్స్ట్రాపులేట్ చేస్తారు సో ఒకటి చూసి వీడికి విదేశ గమన యోగం ఉన్నది సంస్కృతంలో చెప్పాలి మీరు తెలుగులో చెప్తే వెనక్కి రాదు సంస్కృత సమాసం వేసి చెప్పాలి వీడికి ఈ జాతకుడికి విదేశ గమన యోగం ఉన్నది విదేశం అంటే మామూలుగా అందరికీ తెలుసున్న విదేశం ఒక్కటే అమెరికా ఆస్ట్రేలియా కాదు ఆస్ట్రేలియా కాదు ఆస్ట్రేలియా చాలా ప్రమాదకర ఇప్పుడు సో ఇలా చెప్తారు కానీ నేను చెప్తున్నా నేను కూడా ఒక రకం జాతకం నేను చెప్పి జాతకం ఏంటంటే మీకు అందరికీ కూడా ఆత్మజ్ఞాన యోగము గలదు అదేంటండి మీరు జాతకాలు చూడకుండా ఎలా చెప్పారంటే మనుష్య మాతృడికి ఆత్మజ్ఞానే అధికార అది సంగతి అది ఆ యోగాన్ని మీరు ఆవిష్కరించుకోవాల్సిన పూచి మీద ఉంటుంది విదేశ గమన యోగం ఉందని చెప్పి చెప్పారనుకోండి వీడు నేను ఇంట్లో కూర్చుంటాను టోఫల్ పరీక్ష రాయను జీఆర్జీ రాయను వేసాకి వెళ్ళను ఎలా వెళ్తాడు విదేశ గమన యోగ విదేశ గమనం ప్రయత్నం వాడు చేయాలి యోగం ఉందని ఆయన చెప్పిన తర్వాత మరింత ఎక్కువ ప్రయత్నం చేయాలి అలాగే మీకు అందరికీ కూడా మన కూడా ఆత్మ యోగము గలదు జ్ఞానయోగము మన మన జాతకాల్లో ఉంది వికాస్ మనం మానవులుగా పుట్టేము కనుక కాబట్టి మనుష్యాధికారత్వము శాస్త్రము మనుష్యునికి అధికారం ఇచ్చినది దేవతలకి తర్వాత పశువులకి అధికారం లేదు పశువులకి ఎందుకు అధికారం లేదు పశువులలో పశుపక్ష్యాదులలో ఈ సచ్చిదానంద ఆత్మ పూర్తిగా అభివ్యక్తం కాదు ఎలాగంటే రాయి ఉందనుకోండి రాయిలో ఆత్మ యొక్క సదంశము మాత్రమే అభివ్యక్తం అవుతుంది సత అంటే ఉండుట రాయి ఉంది కదా ఉంది అనే అంశంలో అది ఆత్మ ఆత్మస్వరూపం అది కానీ చిత్ ఆనందము అవి రాయిలో ఉండవు పశువు ఉందనుకోండి సతు అంశ అభివ్యక్తం అవుతుంది చిత్ అంశ కూడా అభివ్యక్తం అవుతుంది కానీ ఆనంద అంశ అభివ్యక్తం కాదు ఎందుకంటే పశువు జీవితంలో ఆనందం చాలా తక్కువ ఉంటుంది మించుమించు ఉండదని చెప్పచ్చు దుఃఖాత్మకమైన జీవితం పశువుల యొక్క జీవితం కాబట్టి సత్ చిత్ ఉంటాయి ఆనందం ఉండదు మానవుని ఎందు మాత్రమే సత్ చిత్ ఆనంద అనే మూడు కూడా ఆత్మస్వరూపం పూర్తిగా పూర్ణంగా అభివ్యక్తమవుతుంది అంచేతనే మనుష్యునకు ఈ శాస్త్రమునందు అధికారము కలదు కానీ మనుష్యులందరిలో ఏ కొద్ది మందికో మాత్రమే ఉంటుంది మనుష్యానం ఇదే ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన మహాభయ పరిత్రాన ద్విత్రానాపజాయతే అద్వైత వాసన అంటే అద్వైత సంస్కారము మనుష్యులలో ఎవరికో ఇద్దరికో ముగ్గురుకో ఉంటుందన్నారు వేలాది మందిలో ఇద్దరికో ముగ్గురుకో ఇప్పుడు ఒక ఆయన నన్ను అడిగారు ఏమండి ఆత్మే దేవుడా అని అడిగారు అంటే అవునండి అన్న ఆయన పండితులు ద్వైత పండితులు ఆత్మే దేవుడు అవునండి అలా చెప్తుంది శాస్త్రం తత్వమసి అంటే అర్థమేటండి అహంబ్రహ్మాస్మి అంటే అర్థమేమిటి ఆత్మే దేవుడు అని కదా అలా చెప్తుంది కదా అంటే మీ అభిప్రాయం ఏమిటి నేనే దేవుడున్నా అంటే నేనంటే ఫలానా సుబ్బారావు గారు లేకపోతే రామారావు గారు దేవుడని కాదు దేహాభిమానం గల వ్యక్తి దేవుడని కాదు ఆ వ్యక్తిలో ఉండే ఆత్మతత్వము దైవము అనే అభిప్రాయం అంటే నేనే దేవుడిని అయిపోతాను అవునా నువ్వే దేవుడువి అంటే ఇది ఎక్కడ దేవుడు నేనెల్లా అవుతాను దేవుడు అంటే నేను చెప్పాను ఓకే ఓకే నేను దేవుడు మీకు అంత కోపం వచ్చింది కదా మీరు దేవుడు ఏమిటో చెప్పండి అని నేను అడిగాను ఆయన దేవతార్చన చేస్తూ ఉంటాను ఆ భరిని తీశారు ఆ భరిని లోపల ఓ బొమ్మ ఉంది ఇదిగో ఇది దేవుడా ఇదే దేవుడు అది దేవుడా ఆత్మదేవుడని నేనంటే నీకు నచ్చలేదు నువ్వు భరిని చూపించి బొమ్మ చూపించి అదిగో దేవుడని మళ్ళీ భరిని మూత పెట్టేశావు మూత పెట్టేసి సంచిలో పెట్టి ఇది దేవుడా క్యా బాధే భయ్ కాబట్టి అద్వైత సంస్కారము లభించుట అదంత సరళం కాదు నేను రూప ఒక మూర్తిలో ఈశ్వరుని ఆరాధించడాన్ని నేను కాదన్న అది ప్రిలిమినరీ స్టెప్ నీకు ఆత్మస్వరూపము దేవుడు అని తెలియనంత వరకు ఆరంభావస్థలో ఉంటుంది అదే ఫైనల్ అంటే ఏమన్నమాటది కానీ జనం అలాగే ఉంటారు దేవుడు వైకుంఠంలో ఉంటాడు కైలాసంలో ఉంటాడు అక్కడుంటాడు ఇక్కడుంటాడు నీకంటే భిన్నంగా ఉంటాడు దీన్ని పాఠం చెప్పాల్సిన అవసరం ఉందండి ఈ మాటలు పాఠం చెప్పాల్సిన అవసరం ఉందా మీరు ఎప్పుడైనా ఆటోలో ప్రయాణం చేసేప్పుడు ఆటో అతన్ని అడగండి ఏమో దేవుడు ఎక్కడుంటాడంటే ఇగో ఇప్పుడు చెప్పిన వాటిలోదో వాడు చెప్తాడు అతను రిక్షాపుల్లని అడిగితే చెప్తాడు చదువు సంధ్య లేని వాడిని అడిగితే చెప్తాడు దేవుడు ఎక్కడో దేవుడు ఎక్కడుంటాడో ఏం చెప్పంటావు వయా ఎక్కడో పైన ఉంటాడు అంటాడు నువ్వు వైకుంఠము కైలాసము అని పదాలు వేస్తే వాడు పైన ఉంటాడని వాడు అంటాడు ఏమిటి తేడా ఏముంది కాబట్టి దేవుడు నాకంటే భిన్నంగా ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు అని తెలుసుకోవటానికి పెద్ద శాస్త్రాలు ఏం చదవాలండి శాస్త్రాలు ఏం చదవక్కర్లేదు ీ స్వరూపమే దేవుడైతే మటుకు అది ఛాలెంజ్ అది ఎందుకంటే మనకు అటువంటి అనుభవం కలగట్లేదు అప్పుడు నువ్వు నీ తత్వాన్ని తెలుసుకుందుకు ప్రత్యేక ప్రయత్నాన్ని చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈశ్వరానుగ్రహం చేతనే ఈ అద్వైత సంస్కారము మనుష్యులకు కలుగుతుంది మహాభయం నుంచి మృత్యు భయం నుంచి సంసార భయం నుంచి మనుష్యుల్ని రక్షించేది అద్వైత ఆత్మజ్ఞానము మాత్రమే అది ఏ ఇద్దరికో ముగ్గురుకో పెద్ద సమాజం ఉంటే ఇద్దరికో ముగ్గురుకో ఉంటుంది ద్విత్రాణం ఉపజాయితే అని విద్యారంజస్వామి ఓ చోట చెప్తారు ఇప్పుడు చూడండి ఆత్మయే దైవమో అని చెప్పారనుకోండి చెప్తే అది ఎలాగండి మీరు అంటారు నేను దానికి విరుద్ధమైన పక్షం మీద ఒక చిన్న అపోజిషన్ చెప్తా చూడండి ఒకసారి ఏమైందంటే నేను ఎక్కడొక వెళుతున్నా ఢిల్లీలో ఉన్నప్పుడు అక్కడొక వెళ్తున్నాను నా దగ్గర ఎన్ని చాకులెట్లు ఉన్నాయి ఓ ఓ పది పిల్లలకి ఇచ్చాను చాక పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు నా చుట్టూ చేరారు వాళ్ళలో ఒకడు మహారాజ్ భగవాన్కో దిఖావు అన్నాడు దేవుణ్ణి చూపించి మహారాజ్ అంటే వీరు దేవుణ్ణి చూపిస్తాడు భగవాడు దేవుణ్ణి చూపించు అని అడిగాడు కుర్రాడు చలాకి చాకులెట్ తింటూ అడిగాడు చాకులెట్ ముందు కుర్చోసుకుని నన్ను ఇబ్బందులు పెట్టాడు పిల్లలు చాలా ఇబ్బందులు పెట్టి ప్రశ్నలు వేస్తారు అంటే నేనేం చేశాను నా భగవద్గీత పుస్తకం గీతా పురుష వాళ్ళ పుస్తకం ఉంది దాని మీద శ్రీకృష్ణుడు బొమ్మ ఉంది అది చూపించాను ఇదిగోరా దేవుడు అని కదా వాడికి తెలుస్తున్న మంచి సంస్కారం వస్తుందని అంటే వాడు ఎవడో తెలుసినా అది కాదు అసలైన దేవుడు అని చెప్పి మనం ఇచ్చిన పిల్లాడు అసలైన దేవుడు కావాలి అంటే మీకు ఏమర్థమైందని ఒక మీకు అసలైన దేవుడు ఏమిటో చెప్తున్నానండి ఆత్మ ఆత్మదేవహ అది అసలైన దేవుడు కాబట్టి అంతఃకరణ శుద్ధమైనప్పుడు మాత్రమే ఆ ఆత్మస్వరూపాన్ని దైవాన్ని ఆత్మరూపంగా తెలుసుకునేటువంటి భాగ్యం మనిషికి కలుగుతుంది కనుక అంతఃకరణ శుద్ధి చాలా మౌలికమైనటువంటి అర్హత అటువంటి అర్హత కోసం మీరు ప్రయత్నం చేయాలి ఓ మహాత్ములని వరు ఈశ్వరప్రాప్తి ఈశ్వరుణ్ణి పొందుట అంటే అర్థమేటో తెలుసు అండి సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వరప్రాప్తి మీరు సద్గుణముల లిస్టు వేసుకోండి వాటిని మీరు సంపాదించుకోండి ఆ సద్గుణాలని సంపాదించుకోవడం ద్వారా మీ శుద్ధమైన ఆత్మతత్వం ప్రకటమవుతుంది అదే ఈశ్వరప్రాప్తి అంటే అర్థమేమిటి అద్వేష్ట సర్వభూతానా మైత్ర కరుణ ఏవ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ ఏడు సద్గుణాలు చెప్పారు ఆ శ్లోకంగా ఇలాంటి సద్గుణాలు మీరు అలవర్చుకోండి అన్ని ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి ఒకటి వస్తే నాలుగు వస్తాయి వాటిని మీరు అలవరుచుకోండి తద్వారా అంతఃకరణం శుద్ధమవుతుంది అదే ఈశ్వర ప్రాప్తి అంటే ఇంకా అంతకంటే వేరే ఈశ్వర ప్రాప్తి ఏమీ లేదు ఎందుకంటే ఈశ్వరుడు అంతఃకరణానికి మూలంలో ఆత్మ చైతన్య రూపంగానే ప్రకాశిస్తూ ఉన్నాడు కాబట్టి అంతఃకరణ శుద్ధి కోసం ప్రయత్నించేటువంటి జనులు చాలా చాలా అరుదు భాష్యకారులు ఏ ఉంటారు చూడండి మనుష్యాణం మధ్య సహస్రేషు అనేకేషు కష్టి సహస్రేషు అన్నది సప్తమి బహువచనం థౌజండ్స్ నాట్ థౌజండ్ థౌజండ్స్ అంచేతనే శంకర్లో అనేకేషు అంటే మోర్ దాన్ త్రీ థౌజండ్ అంటే కోటికొక్కడు వేలాది మందిలో ఒకడు అంటారు చూడండి తెలుగులో అలాంటి మాట అలాగే తెలుగులో ఎక్స్ప్రెషన్ కోటికొక్కడు అటువంటి ఒకడు ప్రయత్నం కరోతి ప్రయత్నాన్ని చేస్తాడు ఎందుకోసం ప్రయత్నాన్ని చేస్తాడు సిద్ధయే సిద్ధ్యర్థం సిద్ధి కొరకు మళ్ళీ లోకంలో జనులు ఈ అందమైన పదాలన్నిటికీ తప్పుడు అర్థాలు చెప్పు కూర్చుంటారు సిద్ధి అంటే ఏమిటి గాలిలో నడవగలవా ఏమండి నీటిపై నడవగలవా ఇవి సిద్ధులు అంటే ఒక ఆయన ఉండేవారు మంచి విద్వాంసులు ఆయనకు ఒక ఈ కొడుకు చదువుకుంటూ ఆ కొడుకు అన్నాడు నేను హిమాలయాలకు వెళ్ళి చదువుకుంటాను అంటే ఆయన అన్నాడు హిమాలయాలకు వెళ్ళినా ఇదే చదువు అమ్మా నేను చెప్తాను వచ్చి కూర్చోంటే కాదు నేను హిమాలయాలకు వెళ్ళి చదువుకుంటాను సరే వెళ్ళాడు హిమాలయాలకి వీడు హిమాలయాలకు వెళ్ళి పది సంవత్సరాల హిమాలయాల్లో చదివాడు వెళ్ళి వాపసు వచ్చాడు వాళ్ళ ఇంటికి రావడానికి మధ్యలో కాలువ ఒకటి ఉంది వాళ్ళ ఇంటికి దగ్గరలో కాలవ ఆ కాలువని దాటడానికి బల్లకట్టు అని ఒకటి ఉంటుంది ఎప్పుడైనా విన్నారా అవి పదాలు ఆ బల్లకట్టు మీద ఒకటి ఉంటాడు వాడు ఆ బల్లకట్టుని అట్నించుటూ ఇట్టినించి తిప్పుతూ ఉంటాడు ఇట్నించట్టు దాటాలంటే ఆ నా ఇవ్వాలి అనా ఇస్తే దాని మీద ఎక్కే సీటు వచ్చి అనా పూర్వకాలం రూపాయికి పదహారు అనాలు బ్రిటిష్ సిస్టమ్ కన్ఫ్యూజింగ్ రూపాయికి పదహారు అనాలు ఆరు పైసలు ఇప్పుడు రూపాయికి ఎన్ని పైసలు అయ్యేవాళ్ళకి పదహారో వచ్చి ఉండాలి మీరు ఎంతమందికి వచ్చి పదహారో ఎక్క కాబట్టి కష్టం కన్ఫ్యూజింగ్ బ్రిటిష్ సిస్టమ్ అంటే కన్ఫ్యూజింగ్ బ్రిటిష్ వాళ్ళు అలాగే పరిపాలించారు వీళ్ళే కన్ఫ్యూజ్ చేసేసి వాళ్ళకి ఏవి అర్థం కాకుండా చేసి పరిపాలన చేశారు వాళ్ళు రూపాయికి పదహారు అనాలు అనాకి ఆరు పైసలు ఆరు పదహారులో ఎంత బాగా తొంభై ఆరు అనాకి ఆరు పైసలు ఉంటాయి ఆరు నయా పైసలు నేనే కన్ఫ్యూజ్ అయ్యాను పదహారు పైసలా నాలుగు కానీలు కణాకి నాలుగు కానీలు కానీకి రెండు దమ్మిడీలు ఎనిమిది దమ్మిడీలు దమ్మిడీ ఈజ్ ది లోయెస్ట్ ఎనిమిది దమ్మిడీలు ఇప్పుడు ఎనిమిది పదహారులు నూట ఇరవై ఎనిమిది అంతా కన్ఫ్యూషన్ అంత కన్ఫ్యూజన్ నూట కూడా ఇదో ఉన్నట్టుంది ఆ బ్రిటిష్ సిస్టమ్ అంటేనే కన్ఫ్యూషన్ డెసిమల్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది ఈ డెసిమల్ సిస్టమ్ మనకేమో అమెరికా నుంచి వచ్చింది అనుకుంటారు డెసిమల్ సిస్టమ్ ఈజ్ ఇండియన్ సిస్టమ్ వాడు బ్రిటిష్ వాడు ఇండియన్ సిస్టమ్ పెడితే ఇండియాని ఎలా పరిపాలించగలడు అని చెప్పి ఇండియన్ సిస్టమ్ని తొక్కేసి ఆ కన్ఫ్యూజింగ్ సిస్టమ్ పెట్టాడు అనివే సో వేలాది మందిలో ఒక్కడు అనివే సిద్ధ్యార్థం కాబట్టి సరే వీడు బలకట్టు బలకట్టు కథ చెప్తున్నా బల వీడు వచ్చాడు ఈ బలకట్టు దాటి రావాలి తండ్రి గారి ఇంటికి వెళ్లడానికి పదేళ్ల క్రితం వచ్చాడు వీడు ఇప్పుడు మహాసిద్ధులన్నీ సంపాదించి వచ్చాడు బల్లకట్టు అడిగేసి ఒకసారి అలా చూశాడు పోవాయి నీ బల్లకట్ట నువ్వెంత అన్నట్టుగా చూశాడు చూసేసి ఆ కాలవలో నడుచుకుంటూ నీటి మీద నడుచుకుంటూ వచ్చేసాడు ఆ బల్లకట్టువాడు దాని మీద దాటుతున్నవాళ్ళు అబ్బా అని మహాశ్చర్యపోయారు ఎంత గొప్ప సిద్ధ ఎన్ని సిద్ధులు నీటి మీద నడిచేశాడు సిద్ధులంటే ఏమిటి గాల్లో ఎగరనైనా ఎగరాలి నీటి మీద నడవనైనా నడవాలి నిప్పుల్లో దిగేసి మళ్ళీ పైకి వచ్చేయన వచ్చేయను ఇంతే కదండి ఆకాశంలో మనందరం తిరుగుతూనే ఉన్నాం ఇంకా సిద్ధేముంది దాంట్లో ఈ మూడు ఈ మూడు భూతములలో వాయువు కూడా మనందరం పీలుస్తూనే ఉన్నాం సరే నడిచి వచ్చేసాడు ఇంటికి నా తండ్రి ఆ స్వాగతం చెప్పి అంత ఆయన తర్వాత నాన్న చదువుకున్నావా బాగాను ఆ చదువుకున్నాను నేను సిద్ధులు సంపాదను ఏం సిద్ధి సంపాదించేవరా అంటే నేను నీటి మీద నడిచి వచ్చేసాను ఉదాహరణకి కాలవ నేను దాటక్కర్ లేకుండా బల్లకట్టక్కర్లేకుండా నడిచి వచ్చేశాను అంటే ఎంత నువ్వు పది సంవత్సరాలు చదివి ఒక అనా సేవ చేసావమ్మా అంతకు మించి నీ చదువు ఎందుకు పనికి రాదు అని చెప్పాడు తండ్రి ఒక ఆయన నాతో ఉన్నారు మీరు సముద్రయానం చేస్తున్నారా చేయడం కరెక్టే నాని అడిగా అంటే నీ నేను సముద్రయానం ఎప్పుడూ చేయనండి మేము అలా ఆకాశయానం ఆకాశయానం సముద్రయాలు చేయాలి సముద్రయాలు కదా తప్పు ఆకాశం హనుమంతుడు చేశాడు మేము చేస్తూ ఉంటాం అని చెప్పాను నేను ఆయన ఇంకేం మాట్లాడాలో అర్థంగా కూరుకున్నారనుకోండి ఇది నాకు పూజ్య స్వామీజీ చెప్పారు అది నేను అలా చెప్పాను ఎనీవే కాబట్టి సిద్ధయే సిద్ధ్యర్థం మీకు సిద్ధంటే ఏమిటో చెప్తున్నానండి సిద్ధ అంటే ఏమిటో తెలుసు అంతఃకరణ శుద్ధి మీరు అంతఃకరణంలో కామనలు కాని భయాలు కాని అసూయ కాని ద్వేషం కాని కోపం కాని తాపం కానీ లేకుండా ఉండగలరా మీకు అపకారం చేసిన వాడు వస్తే మీరు ప్రేమగా ఆశీర్వదించి ఉపకారం చేసి పంపగలరా అది అంతఃకరం సిద్ధి దాన్ని మించిన సిద్ధి మరొకటి లేదు నిప్పుల్లో దిగడం వేస్ట్ నీళ్ల మీద నడవడం వేస్ట్ గాల్లో ఎగరడం వేస్ట్ ఇవన్నీ వేస్ట్ ఎందుకంటే విమానం ఎక్కేస్తే గాల్లో వెళ్ళిపోవచ్చు ఈ సిద్ధి కూడా ఎందుకు వేస్ట్ కదా అది దానివల్ల ఒరిగిది కూడా ఏమీ ఉండదు కాబట్టి ఈ సిద్ధి అనే పదాన్ని హిందూ సమాజం చాలా తప్పుగా అర్థం చేసుకుని ఒక రాంగ్ డైరెక్షన్లో పోతూ ఉంటారు అనివే అంతఃకరణ శుద్ధియే సిద్ధి అయితే అంతఃకరణ శుద్ధి కోసం ప్రయత్నించి వాళ్లలో మళ్ళీ ఒకడికి ఆత్మతత్వం తెలుస్తుంది ఈశ్వరతత్వం ఆత్మతత్వం అన్నా ఈశ్వరతత్వం అన్నా ఒకటే తెలుస్తుంది అంటున్నాడు యతామపి సిద్ధానం కశ్చిన్మాం వేతి తత్వత అంటే దీని రహస్యం ఏంటంటే పవిత్రమైన అంతఃకరణం కలవాళ్ళు మీకు అక్కడ అక్కడ అక్కడ కనపడతారు ఉదాహరణకి సమాజంలో కూడా ఆయన చాలా మాయకుడురా చాలా మంచివాడు సత్పురుషుడు అనే పేరుతోటి కొంతమంది మనకి తెలుస్తూ శుద్ధమైన అంతఃకరణ ఆయన చిన్నపిల్లవాడి మనస్సు వంటి మనస్సైంది అసలు పాపం ఎక్కడా మోసమంటే ఏమిటో ఎరగడు అమాయకుడు అని అంటారా అనరా అటువంటి వాళ్ళు చాలామంది కనపడతారు కానీ ఆత్మతత్వం తెలియదు వాళ్ళకి వాళ్ళు అంతఃకరణ శుద్ధి ఉంటే సరిపడదు గిన్ని శుభ్రంగా ఉంటే సరిపడదు ప్లేటు శుభ్రంగా ఉంటే సరిపడదండి అది ఫస్ట్ స్టెప్ అది దాంట్లో అన్నం వడ్డించుకుని తిని కడుపు నింపుకుంటే సరిపడుతుంది కాబట్టి అంతఃకరణ శుద్ధి దగ్గర ఆగిపోయి ఆ తరువాతి స్టెప్ ఏమిటి శాస్త్రాధ్యయనము శ్రవణమరణ నిధిధ్యాసనాలు చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడు కావాలి వేత్తి తెలుసుకోవాలి ఆ తెలుసుకునే భాగ్యం లేక అంతఃకరణ శుద్ధి దగ్గర ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు కూడా కృతార్థులవుతారు అందరూ కృతార్థులవుతారు కొంచెం ముందు వెనకాల కాబట్టి అంతఃకరణ శుద్ధి దగ్గర ఆగిపోయిన వాళ్లే చాలామంది ఉంటారు అంతఃకరణ శుద్ధి కూడా ఉండి ఆ ముందుకు వెళ్ళి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు మరీ దుర్లభం కోటికి ఒక్కడు అంతఃకరణ శుద్ధికి ప్రయత్నిస్తాడు అటువంటి అంతఃకరణ శుద్ధి గల వెయ్యి మందిలో ఒకడు ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాడు ఇలా ఎందుకు చెప్పారంటే నిరుత్సాహపరచడం కోసం చెప్పలేదు ఆత్మతత్వం చాలా గొప్పది ఆ ఒకడివి నీవు కావచ్చు ఇప్పుడు ఒక హై స్కూల్కి ఓ టీచర్ వెళ్ళారు టీచర్ హై స్కూల్లో పాఠాలు చెప్తూ ఉండేవారు పాఠాలు చెప్తూ ఆయన ఆయన వచ్చారు ఒక ఒక గెస్ట్ వచ్చారు గెస్ట్ వచ్చి పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడారు మాట్లాడుతూ మీలో ఏ ఒక్కడైనా భారతదేశ భావి ప్రధానమంత్రి అయ్యే అర్హత కలిగి ఉన్నారు సుమా అని ఆయన ప్రోత్సాహంగా మాట్లాడారు మాట్లాడితే పిల్లలు అనుకున్నారు ఆయన వాళ్ళు అలాగే చెప్తారు ఉపన్యాసాలు అలాగే చెప్తారు మనం ఏమిటి ప్రైమ్ మినిస్టర్ అవడం ఏమిటి అని వాళ్ళు నవ్వుకున్నారు టీచర్ కూడా నవ్వుకున్నాడు సరే ఉపన్యాసంలో అలాగే చెప్తారని కానీ వాళ్లలో ఓ పిల్లాడున్నాడు వాడు నేను భారతదేశాన్ని భావి ప్రధానమంత్రినై దేశానికి నేను సేవ చేయాలి అని మనస్సులో అనుకున్నాడు ఆ అనుకున్న కుర్రాడు భవిష్యత్తులో ప్రధాన అయ్యాడు ఆయన లాల్ బహదూర్ శాస్త్రి కాబట్టి మనుష్యానాం సహస్రేషు వేలలో కోటికొక్కడు ఆ ఒక్కడు మీరు కావచ్చు నేను కావచ్చు ఆ కోటికి లాంటి వాళ్లలో ఒక్కడు తెలుసుకుంటాడు ఆ ఒక్కడు మీరు కావచ్చు నేను కావచ్చు ఎవడైనా కావచ్చు కాబట్టి దాని మహిమని చెప్పడం కోసం చెప్పారు తప్ప నిరుత్సాహపరచడం కోసం చెప్పిన మాట కాదు ఓకే దేశాం యతతామపి సిద్ధానాం అంతఃకరణ శుద్ధి కలిగి ప్రయత్నించి వాళ్లలో అని అర్థం దాని మీద శంకర్లు కామెంట్ ఒకటి చూస్తున్నారు సిద్ధాహితే ఏ మోక్షాయతంతే ఎవరైతే మోక్షం కోసం యత్నం చేస్తున్నారో వాళ్ళే సిద్ధులు లోకంలో ధనం కోసం యత్నం చేసి వాళ్ళు మీకు కనపడతారు ఎంతమంది కనపడతారు వెయ్యి మంది కనపడ్డారనుకోండి ఏమండి భోగం కోసం యత్నం చేసేవాళ్ళు కనపడతారు వాళ్ళు ఎంతమంది కనపడతారు ఓ వెయ్యి మంది కనపడ్డారు ధర్మ అర్థ కామ అర్థం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు వేయమంది కామం కోసం కామ అంటే భోగాలు భోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు వెయ్యమంది ధర్మం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఎంతమంది కనపడతారు ఆ వాళ్ళు వెయ్యి అయితే వీళ్ళు ఎంతమంది ఉంటారు ఓ పది మంది ఉంటారు అంతే కదా ఓకే ధర్మం కోసం ధర్మం అంటే స్వర్గాది సుఖాల కోసం అలా కాకుండా మోక్షం కోసం ప్రయత్నం చేసేవాడు మీకు ఒక్కడు కూడా దొరకడం కష్టం కానీ ఒకడు ఉన్నాడు వాడు అర్థాన్ని పక్కన పెట్టాడు కామాన్ని పక్కన పెట్టాడు అంటే భోగాలను వదిలిపెట్టాడు ధనాన్ని ధనాకాంక్ష విదిలిపెట్టాడు ఏదో యజ్ఞం యాగం చేసి స్వర్గసుఖాలు అనుభవించాలని దాన్ని కూడా విదిలిపెట్టి మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అంటే అప్పటికే వాడు సిద్ధుడైనాడు అదే సిద్ధి అంటే కాబట్టి ధర్మార్థకామములోనే త్రివర్గానికి అతీతంగా ఆత్మతత్వాన్ని తెలుసుకుని మోక్ష పురుషార్థాన్ని పొందాలి అని ప్రయత్నించి వాడు ఎవడైతే ఉంటాడో వాడే సిద్ధుడు అని అంటున్నారు కాబట్టి మోక్ష శాస్త్రాధ్యయనమే మన జీవితంలో ఒక గొప్ప భాగ్యము అని సాధకులు గుర్తించాల్సి ఉంటుంది కశ్చిదే వహీ మాం వేత్తి తత్వత యత్ ఈ విధంగా వేల కోటికొక్కడు అంతకరణ శుద్ధి గలవాడు ఉంటే అటువంటి అంతఃకరణ శుద్ధి కలిగిన సిద్ధులు వేల ఉంటే వాళ్ళలో ఒకడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడైపోతాడు అయితే నన్ను తెలుసుకుంటాడు నన్ను అంటే ఈశ్వరుణ్ణి ఈశ్వరుడు అన్న ఆత్మన్నా ఒకటే పదాలు వేరు తప్ప రెండో ఒకటే ఈశ్వరుడు తెలియకపోవడం ఏమిటి ఎవడో కోటికి ఒక్కడు తెలుసుకోవడం ఏం కర్మ మాకందరికీ తెలుసునే ఈశ్వరుడు అని చాలామంది ముందుకు వస్తారు ఇప్పుడు మీరు ఎవరన్నా అడగండి ఎవరన్నా మీకు దేవుడు తెలుసునని అడిగారు అనుకోండి అది అయితే ఆ తెలుసు రాపిస్తారని తీసుకెళ్లి చూపిస్తారు కూడా అవునా ఇప్పుడు ప్రతివాడు నాకు దేవుడు తెలుసు అని చెప్పి వాడే మీకు కైనోపనిషత్తులో వాక్యం ఉంది తస్యామతం ఎస్యమతం మతం ఎస్య నవేద సహ ఎవడైతే నాకు దేవుడు తెలుసునంటాడో వాడికి దేవుడు తెలియలేదు ఎవడైతే దేవుడు తెలియడం ఏమిటండి దేవుడిని తెలుసుకోవడం సంభవమేనా ఏది తెలియబడుతుందో అది దేవుడు అవుతుందా యు నో గాడ్ యు డినై గాడ్ అని ఎవడైతే చెప్తాడో వాడు దేవుడు తెలుసున్నవాడు అని అర్థం సో ఇప్పుడు ఈ తూర్పు దిక్కు ఉందనుకోండి ఈ తూర్పు దిక్కు ఎంత వరకు ఉందో మీకు తెలుసా అని నేను అన్నాననుకోండి తెలుసు అంటే మీకు తెలిసినట్ట తెలియనట్ట తెలియనట్ట అర్థం అదే తెలియదండి అనంతం వరకు ఉంది తెలియదు తెలియనంత దూరం ఉంది అంటే ఏమిటనమాట తెలిసింది అని అర్థం ఎనివే సో ఈశ్వరుణ్ణి తెలుసును అని చాలామంది అనుకుంటారు ఒక ఆయన అన్నాడు ఈశ్వరుడు నాకు తెలుసు చెప్పండి ఈశ్వరుడు ఏమిటో ఈశ్వరుడు రాముడు అన్నాడు అయితే శివుడు అన్నాడు అయితే విష్ణువు అన్నాడు అంటే ఇప్పుడు ఆయనకి ఏం తెలిసినట్టు ఈశ్వరుడు తెలిసినట్ట పేరు తెలిసినట్ట పేరు తెలిసిందంటే నామం తెలిసింది తప్ప తత్వం తెలియలేదు ఈశ్వరుడికి నాలుగు చేతులు ఉంటాయి దేవుడికి నాలుగు చేతులుంటాయి ఆయన శంఖ చక్ర గదా అసి ధరించి ఉంటాడు నీలమేఘశ్యాముడుగా ఉంటాడు పీతాంబరధారి కౌస్తుభ ధరించి ఉంటాడు అని చెప్పాడు అనుకోండి వాడికి దేవుడు రూపం తెలిసింది కాని తత్వం తెలియలేదు రూపం తెలిసి దేవుడు దయామయుడు కరుణావరుణాలయుడు భక్తవత్సలుడు అని చెప్పాడు అనుకోండి అనంత శక్తి సంపన్నుడు అని చెప్పాడు అనుకోండి అంటే వాడికి గుణాలు తెలిసే తప్ప తత్వం తెలియలేదు తత్వము తెలియాలి అంటే నువ్వు కొంచెం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది తత్వము అంటే తత్ తత్ తత్ తాను తేషాంభావ తత్వం మూడు ఉన్నాయి ఈ సృష్టిలో ఏమిటి మూడు జడవర్గము ఈ నేల నిప్పు ఈ మైకు పుస్తకం ఈ టేబుల్ ఇవన్నీ జడవర్గము ఓకే చేతనవర్గము రెండవది ఏమిటి దోమ ఉందండి దోమ చేతనమా జడమా చేతనం రైలింజను చేతనమా జడమా జడ పరుగెత్తుతో ఉంటుంది రైలింజనం కానీ జడ చెట్టు నిలబడి ఉంటుంది చేతనమా జడమా చేతనం కాబట్టి చేతన వర్గము ఒకటి జడవర్గము ఒకటి ఈశ్వరుడు ఒకటి మూడున్నాయి ఈ చేతన వర్గాన్ని జడవర్గాన్ని సృష్టించి పాలించి ప్రళయంలో ఉపసంహరించి వాడెవరు ఈశ్వరుడు మూడున్నాయి ఈ మూ చేతన వర్గము యొక్క మూలతత్వము సత్ సత్ ఉన్నది జడవర్గము యొక్క మూలతత్వము సత్ ఉన్నది ఈశ్వరుని యొక్క మూలతత్వము సత్ అస్థి హై చేతన వర్గం యొక్క మూలతత్వం హై జడవర్గం యొక్క మూలతత్వం హై ఈశ్వరుని యొక్క మూలతత్వం హై హై హూ కాదు హై హూ అంటే అహంకారం అర్థమైందా మీకు హై ఈ హై హై హై అని మూడిలోనూ ఉన్న ఏ సత్ కలదో అది తత్వము సదేకమేవ సోమ్యేదమగ్ర ఆసీ అది తత్వము అంటే ఒకే సత్త ఎందు ఒక ఉపాధిని బట్టి జడవర్గము ఇంకో ఉపాధిని బట్టి చేతనవర్గము మరో ఉపాధిని బట్టి ఈశ్వరుడు ప్రకాశిస్తున్నారు మూడింటి యొక్క మూలంలో ఉన్న తత్వము ఒక్కటే దాన్ని నిర్గుణ పరబ్రహ్మ అని అంటారు ఆ సత్తునే అది ఆత్మరూపంగా తెలుసుకున్నవాడు జ్ఞాని అటువంటి జ్ఞాని మీకు వేలకు అంతఃకరణ శుద్ధి వాళ్ళలో కూడా వేలకు ఒక్కడుంటాడు తత్వత యథావత్ ఉన్నది ఉన్నట్లుగా దాని మీద అంటే దీనికే ఇంకొక డెనేషన్ కూడా ఉంది తత్వానికి అనారోపితాకారం తత్వం ఇప్పుడు మీరు చెప్పండి బంగారము యొక్క తత్వం చెప్పాలి నేను చెప్తాను అవి ఎవరోనో కదో చెప్పండి నాలుగు చెప్తాను దాంట్లో ఏది తత్వము మీరు పికప్ చేయండి నెక్లెస్ రూపంలో ఉండేది కంకణం ఆకారంలో ఉండేది చెవులకి రింగులుగా పెట్టుకునేది నోబుల్ మెటల్ ఏది తీసుకుంటారు మీరు బంగారం యొక్క తత్వం అంటే నాలుగోది నోబుల్ మెటల్ తీసుకోవాలి ఆ మూడు తీసుకోకూడదు ఎందుకంటే ఆ మూడింట్లోనూ ఒక ఆకారాన్ని దాని మీద వేసి చెప్పారు ఆకారం వేస్తే ఇంక తత్వం పోయిందండి మాకు చిన్నప్పుడు చిలకళనొచ్చి వీధిలోకి అమ్మకానికి స్నాక్స్ నాకు తెలుసున్న స్నాక్స్ చిలకళం ఇంకేం స్నాక్స్ ఉండేవికో అదే స్నాక్స్ పంచదార చిలకలు అవి ఎర్రగా నీలంగా రకరంగులు కూడా ఉండేవాడు ఏ రంగులు కూడా వేస్తారు తర్వాత చిలకలు అనే ఆవిడ చిలకలో ఈ చిలకలు పంచదార చిలకలో అమ్మగారికి వచ్చేది ఓ అమ్మ ఓ అమ్మి దింపేది బుట్ట తట్ట ఆ తట్ట చిలకలు ఉండేవి ఏవో అమ్మేది వాటిల్లో అన్ని చిలకలు ఉండవు కొన్ని గుర్రాలు కొన్ని గాడిదులు కూడా ఉంటాయి పక్షులు ఇంకా ఇతర పక్షులు కూడా ఉంటాయి చిలకలు ఉంటాయి అన్ని రకాల బొమ్మలు ఉంటాయి మా అమ్మగారు రూపాయి ఇచ్చి వన్ని చిలకలు కొన్నాను నాకు చిలక ఇవ్వమంటే నా చేతిలో చిలక పెట్టారు అది గాడిదే ఏమండ ఇంకొకళ్ళ చేతిలో ఇంకో చిలక పెట్టారు అది గుర్రం నేనన్నా నాకు గాడిదే అక్కర్లేదు గుర్రమే కావాలన్నా అంటే మా అమ్మగారు ఊరు వేసమొనం గాడిదే లేదురా గుర్రము లేదురా అది పంచదా చిలకది నోట్లో వేసుకో నోట్లో వేసుకుంటే తెలుస్తుంది మీకు గాడిదే గుర్రం ఏమి ఇచ్చాయన్నారా అని చెప్పారు ఆవిడు డో నథింగ్ డూయింగ్ అంటే ఆమె ఒక మాట అన్నారు సరే అయ్యే నా గాడికి తీసుకుని గుర్రం చిలక వెతికి అక్కడ ఎక్కడో ఉంటే అది తీసి నువ్వు మూర్ఖుడు రాదార చిలక రోడ్లో వేసుకోవాలి గాడిద గుర్రం ఏమిటి గాడిద ఇవ్వండి ఆకారాన్ని ఆరోపించడమే కదండి కాబట్టి తత్ ఆకారం ఉంటే ఇంక తత్వం కాదు అది అనారోపితాకారత్వం ఆత్మతత్వము ఈశ్వరుడు ఆత్మరూపంగా తెలుసుకునేటువంటి మహాత్ములు చాలా రుదు మంచి శ్లోకం మనం శ్లోకాన్ని పూర్తి చేశాం తరువాతి శ్లోకం భూమిరాపో వా ఖమ్మనో బుద్ధిరేవారీయమ్ మే ఇక్కడి నుంచి కొంచెం తత్వంలో పడతాం ఇంతవరకు ఏం చేశారంటే మన యొక్క అటెన్షన్ డ్రా చేశారు అంటే ఏమిటి ఇది ప్రధానమైన విషయం ఉండో కొంచెం మీరు మనస్సు పెట్టి వినండి సుమా అని మనకి హెచ్చరికలు చేసి చేసి చేసి ఇప్పుడు అసలు టాపిక్లోకి వస్తున్నారు అంటే అతను ఎలా ఇంట్రడ్యూస్ చేశారో చూడండి శ్రోతారం ప్రరోచనేన అభిముఖీకృత్య ఆహా వినివాడు శ్రవణం చేసి వాడిని ప్రోత్సాహం చేశారు మూడు శ్లోకాల్లో ప్రోత్సాహం చేశారు ఈ జ్ఞానం ఇంత గొప్పది అంత గొప్పది కోటి ఒక్కడు ఇది తెలిస్తే వాడు మోక్షాన్ని పొందుతాడు ఇంకా వాడు మహాసిద్ధుడు అంతటి వాడి చాలా ప్రోత్సాహం వాడు ఇంక తెలుసుకోవాల్సింది మిగిలి ఉండదు అమృత స్వరూపుడు అని తెగ పొగిడారు దాంతో అమ్మో అంత గొప్ప తత్వమాది అది మాకు తెలుసుకోవాల్సిందే చెప్పండి మేము సిద్ధంగా ఉన్నాము అని శ్రోతల యొక్క అంటే శ్రవణం చేసే సాధకుల యొక్క మనస్సుని ఆ తత్వం వైపు నిలబెట్టి అభిముఖముగా చేసి అప్పుడు చెప్పడం ప్రారంభించారు ఆ తత్వాన్ని చెప్పడం ప్రారంభించారు ఆ తత్వాన్ని చెప్పడంలో ఇప్పుడు చూడండి ఆత్మ ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఆ పరమా మనం కళ్ళు మూసేసుకుని అక్కడెక్కడో ఉన్నాడు అంటే ఏం తెలుసుకున్నట్టు కేవలం విశ్వాసంగా మాత్రమే మిగిలిపోతుంది అలా కాకుండా మన చుట్టూ ఉండే జగత్తుని పరిశీలించి దీని ద్వారా ఇప్పుడు మీరు నగల షాప్లో ఉన్నారు జ్యువెలర్స్ షాపులో ఉన్నారు బంగారం తెలుసుకోవాలి అంటే అబ్బాయి బంగారం ఇక్కడ తెలియదండి మీరేమో మైసూరో లేకపోతే కోలార్ గోల్డ్ ఫీల్డ్కో లేకపోతే సౌత్ ఆఫ్రికాకో అక్కడ గోల్డ్ ఉంటుంది అక్కడికి వెళ్ళాలి అంటే ఏమన్నమాట అది చుట్టూ నగలలో బంగారం ఉన్నది అదేవిధంగా దేవుడు ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు మీరు మహాపుణ్యం చేసుకుని యజ్ఞాలు యాగాలు చేసి ఆ తర్వాత చచ్చిపోవాలి కూడా బతికుండగా మళ్ళీ కనపడ్డాం యజ్ఞాలు యాగాలు చేస్తే దేవుడు దొరకడు యజ్ఞాలు యాగాలు చేసి ఏం చేయాలి మరణించాలి మరణిస్తే చూడండి అమంగళం అయిపోయింది చూడండి దేవుడిని పొందాలంటే ముందు అమంగళం ద్వారా ప్రవేశించాలి మరణిస్తే అప్పుడు వైకుంఠానికి వెళ్తే అక్కడ దేవుడు ఉంటాడు అంటే ఇది ఎలా ఉందంటే బంగారపు షాపులో ఉండి బంగారం కావాలంటే సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాలి అని చెప్పినట్టుంది మన ఉన్నటువంటి సృష్టిలో దేవుడు దాగి ఉంటాడు దాగి దాక్కుని ఉంటాడు దేవుడు తత్వం దేంట్లో దాముకుంటుంది నామరూపాల అడుగును దాముకుని ఉంటుంది కాబట్టి చుట్టూ ఉండే ప్రకృతిని జాగర్తగా పరిశీలించటం ద్వారా మనం ఈశ్వర స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాము అది ప్రారంభమవుతోంది ఇక్కడి నుంచి వచ్చేటువంటి వివరణకి సాంఖ్యము పేరు భూమి రాపో నలో వాయు ఇది మళ్ళీ క్లాస్లో చెప్తాను ఒక్కసారి శ్లోకం అనే సూదిలేద్దాం భూమి రాపో నలో వాయు బుద్ధిరేవచ ీమ్ మే భిన్నా ప్రకృతిర పూర్ణమదూర్ణమి పూర్ణా పూర్ణముద్య పూర్ణ